ప్రధానమైన భావన తేడకమైన ద్వందం ఉన్నప్పటికీ ఆ ద్వంద్వ అసంతృప్తి కలిగేస్తుంది ఉండదు కాబట్టి ఆ ద్వంద్వ లేనప్పుడే ఆ సుఖం వస్తుంది అనేటువంటిది ఏడు శోకాల్లో చెప్పడం జరిగితే వస్తుంది దీంతో అసంచన భవం స్వార్థం అంటే ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మమే అయింది కూడా బ్రహ్మము కంట వేరుగా భావన కేవలం ధరించిన మాత్రం కూడా రాదు అటువంటి వాడు కూడా పుచ్చుకునేదేవి వదిలేదేవి పొగట్టుకునేదేవి భావాలని వదిలేయడం ద్వారా ఎంతో సుఖంగా ఉన్నాను అని ప్రతిపాదన చేస్తున్నాడు కుద్రాపిక్ష కుద్రా మన కుత్రా పురుషార్థే సుఖం సుఖం కాబట్టి ఈ ఖేదము అనేది మోదము అనేది ఇవి రెండు కూడా చేయడానికి మనస్సుకి నాలుగకు సంబంధించినవి అనగా అక్కడ తన్మాతగతమైన అంతరింద్రియగతమైన ఆ ద్వంద్వ ఉంటున్న కొద్ది ఆ దుఃఖము సుఖము కలిగితేనే ఉంటాయి ఈ పురుషార్థాలు ఉన్నతీ పురుషార్థాలు సాధించాలని ఒక తపన ఉంటుంది ఇవన్నిటికీ దూరంగా ఉండే ఒక మానసిక స్థితి అయితే ఉందో ఏ ఆధ్యాత్మిక స్థితి అయితే ఉందో ఆ స్థితిని పొందవలసి ఉంటుంది ప్రతిపాదిస్తున్నాడు అదే మా సుఖం సుమతి అనే వచ్చే ఆ సంచి సార్ సంచి ఎక్కమాయా ఇతర ఎప్పుడూ కేవల సుస్ ధ్యాను అన్నది సూత్రం ఎప్పుడు ఏది కేస్తాను అని అమ్మ చిత్తూత్రం ఇది నైవ సంచి తత్వసీత్యా ఇదే చెయ్యాలి అనే భావన నాకేదీ లేదు అటువంటప్పుడు యాయత్వం ఆయాసి ఏది చేయవలసి వస్తే అది మంటున్నామని చెప్పడం జరిగింది పూర్తిగా అమ్మ మాట అయ్యింది కృతం కిమతి నైవ స ఇది సంచి తత్వర్తు ఆయాసివాసే యూ అలాగే కర్మ నైష్కర్మ నిర్బంధ భావా ఈ దేహం కలిగినటువంటి ప్రతి యోగి వాడు యోగి అయిన కూడా ఈ కర్మ ఇది నిష్కర్మ అనే భావాలతో బంధాలతో ఉంటాడు అందువల్ల సంయోగ అయోగం రెండు వదిడం ద్వారా ఉన్నారు అంటున్నారు అంటే ఇక్కడ నాకు తెలవాలి విడిపోవాలనే భావన నాకు లేదు వచ్చింది వచ్చింది పోటింది పోతుంది చే ఎప్పుడైతే ఈ భావం ఉంటుందో అప్పుడు ఉంటుంది ఇది అనే భావన చెప్తూ వస్తున్నాడు ఇక్కడ ఇది ప్రతంకి మా శ్లోకం మూడవ శ్లోకంలో జ్ఞానం అజ్ఞానం రెండు లేకుండా పోవాలి దానికి ఇంకో అర్థం చెప్పుకోవచ్చు ఇది సంకల్పము ఇది వికల్పం అనే భావన కూడా అని వస్తుంది సుఖమౌనది అని అవును ఇది సంకించే సత్వ భావాన్ని కూడా చెప్పుకోవచ్చు కానీ శబ్దం దానికి ఎలా చేయడం ఏమీ లేదు భా ఉండే సుఖం అది చేయడం ద్వారా సుఖాన్ని పొందుతున్నాను అని చెప్తున్నారు అక్కడ ఇది నిన్న ఒక మెసేజ్ చూసాను అంటే రామకృష్ణ పరమంస చెప్తారని దాంట్లో ఆయన అంటారనమాట ఇది వశిష్ఠుల వారు వంద మంది కొడుకులు పోతే కుక్కగురిపోయి ఏడతారంటే అయ్యో ఆయనంత జ్ఞానం ఏడవటం ఏంటి అని ఎవరు అడిగార అడిగితే ఏడవకుండా అమ్మటి కిందకు ఉండాలి అది జ్ఞానం అంటే జ్ఞానం కూడా పోతుంది జ్ఞానం అజ్ఞానం రెండు కాని స్థితి కదా అది అని అట్లా అమ్మ హైమక్ అయిపోయినప్పుడు ఎమ్మకంటుంది దానికి అన్నం ఎట్లా పెట్టాను నీళ్ళు ఎట్లా పోసానో ఇది ఎలాగే చేశాను ఏడిపోస్తే చడిపోతే దుప్పటికపోవడం లాంటిదనే మాట వాడింది అక్కడ గుర్తులేదు అన్నయ్య ఇది గుర్తులేదు అనుకున్నారంటే అనిపించినప్పుడే దుపడా అంటే అంతే అంతే అంతవరకు దాన్ని మంచితనం చేయ కలుగుతున్నది నా అన్న హైమ పోయిన హైమ పోయిన దానికంటే కూడా హైమ మంచితనం గుర్తొచ్చి బాధ కలుగుతుంది అనే మాట గుర్తుంది నాకు ఇది గుర్తు పాయింట్ అప్పటికప్పుడు అనమాట అంటే దాని దాని ప్రభావం మనోబుద్ధుని మీద లేకుండా అప్పటికప్పుడు అది ఫ్లోటింగ్ వాటర్ లాగా ఉంటుంది అదే పని చేయకుండా ఉండటం కాకుండా అదే పూర్తిగా క్రతృత్వ త్యాగం టైప్ లో ఇది కూడా అది కతృత్వ త్యాగం అని చెప్తారు కదా మీరు అంటే అంతకుండా ఈ శరీరం ఉంది కాబట్టి చేయాలి అని కానీ చేయడం అంతే అదేవిధంగా ఈ శరీరం ఉంది వదిలేసుకో వదిలేయాలి కాబట్టి వదిలేయడం అనే పరిస్థితి ఇక్కడ కేవలం ఇది ఒక ఎగురుక్షమాత్రంగా కలుగుతుంది తప్ప సంకల్పంతో జరగడం లేదని చెప్పడం మనసులో దిగటం అవుతుంది కదండి సంకల్పం అంటే ఇష్ట ఇష్టాలు పెట్టుకున్నాక అవును దిగటం అవుతుంది అందువల్ల దిగకుండా ఊరికే అట్లా ఉండడమే అంతేస్తే ఎప్పటికే అప్పటి కదా అనుభవిస్తాం చెప్పండి కాబట్టి ఏది సంయోగము వియోగము అనేటువంటి భావన లేకుండా ఈ రెండిటి యొక్క స్థితిలోనూ ఉంటుంది మేడం ఇక్కడ అందుకే దొంగ ప్రవృత్తి రహితమైన స్థితి అని పనిచేయండి ఈ దొంగ ప్రవృత్తి స్థితిలోనే ఈ పగడు రాత్రి అనే భావన ఎప్పుడైతే వచ్చిందో పగడిది చేయాలి రాత్రిది చేయాలనే భావన వస్తుంది కాలం అనుకున్నప్పుడు అప్పుడు ఏ భావన రాదు అదే రకంగా ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉంటున్నప్పటికీ ఈ ద్వంద్వ అర్థం చేసుకోవడం ద్వారా ద్వందాన్ని అధిగమించవచ్చు కాబట్టి ఈ దంద్వాన్ని అధిగమించబడేటువంటిది దానికి చాలా సూత్రం రెండు కళ్ళు కళ్ళు రెండున్నాసే చూసేది ఒక వస్తే అంటే సూత్రం కాబట్టి ఎన్ని ఎన్ని చూసినా రెండు కళ్ళలా కలవాల్సిందే అదే రకంగా ఈ మొత్తం ప్రపంచం అంతా ఈ రెండు కళ్ళల్లో కలిసినట్టే రెండు కళ్ళు కూడా ఒకే విషయాన్ని చూసినట్టే ఒకే దృశ్యం కూడా రెండుగా కనపడుతున్నట్టే ఈ ప్రపంచం అంతా కూడా ఉందని ఎప్పుడైతే భావన వస్తుందో అప్పుడు మనకి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది అక్కడ జగత్తు కాకుండా బృహత్తు మాత్రమే మనం చూస్తాం అప్పుడు ఈశ్వర తత్వాన్ని మాత్రమే చూడడానికి అవకాశం పడుతుంది చెప్పండి ఒకసారి ఎప్పుడైతే మనం ఇది అర్థం చేసుకుంటామో జగత్తుడు కాకుండా బృహత్తుడు మాత్రమే చూస్తాం జగత్ అంటే జరించడం మరణించడాన్ని మరణము రెండు లేనప్పుడు బృహత్ కేవలం భరింపబడుతుంది బృహత్తు కేవలం అది భరిస్తుంది ఆ భరి ఈశ్వరత్వాన్ని మాత్రమే మనం చూస్తాము ఇది అర్థం కాల అంటే మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు మళ్ళీ చెప్తాను అవును అవును చూడంగా బృహత్ అంటే గొప్పది అని వాడతారు అంటే నాకు ఆ మాటలకు అర్థం తెలియదు అందుకని అడుగుతున్నాను పెద్దది అంటారు విభర్తి అవ్యయ ఈశ్వర అని చెప్పేసి చూస్తే ఉంది భగవద్దిలో విభర్తి అవ్యయ ఈశ్వరేషకుండా అవ్యయంగా ఉంటూ భర్తి భరించినవి అని చెప్పేసి అది దాని నుంచి వచ్చేవే మిగతా అని కూడా పామ్స్ అనమాట కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో రెండు ఉన్నప్పుడే మేజర్ సమస్య వస్తుంది ఈ రెండు లేనప్పుడు సమస్య లేదు రెండు లేవు అనుకున్నప్పుడు సమస్య లేదు రెండు ఉండవు ఉండేది ఒకటే నీకు అవిద్య వల్ల రెండుగా కనపడుతుంది ఇప్పటికీ రెండు కూడా ఒకటే అని నువ్వు బుద్ధుడు అయి నీకు ఉండేది ఒకటే ఉంటుంది అప్పుడున్నప్పుడు దానివల్ల ఒకరికి స్పందన ఏది ఉండదు అని దీని సారాంశం అంతా కూడా కాబట్టి కానీ ద్వంద్వస్థితి అనబడేటువంటిది భావలోకాన్ని రూపలోకాన్ని వాక్కులోకాన్ని కర్మలోకాన్ని ఏదైనా కూడా ఉన్నట్టయితే ఆ ద్వంద్వస్థితి యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా అది కలగిపోతుంది అర్థానర్థం నమే స్థిత గత్యావా చేయనవా ఇష్టం గచ్చని స్వపం తస్మాత్ అహమాసే అధా సుఖం కలిగి ఉండడంతో కానీ కలిగి లేకపోవడంలో సిద్ధి ఎందుకు గాని గది ఎందుకు గాని అంటే కూర్చోడంలో కానీ కదలడంలో కానీ ఇష్టం గచ్చను కూర్చున్నప్పుడు కాని పోతున్నప్పుడు కాని ఇవన్నీ కూడా నేను ఒక ఉన్నాన ఎప్పుడైతే వస్తుందో ఈ రెండు నేను జరిగేటువంటి వాటి వల్ల లాభం లేదు నష్టం లేదు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఒకలానే ఉన్నాను ఇవన్నీ కూడా పైకి జరుగుతున్నట్టు కనపడుతున్నాయి కాబట్టి అర్థ అనర్థం నన్నే గడుకున్నా కూర్చున్నానా ఉన్నానా వెడుతున్నా ఇవన్నీ కూడా అవసరం లేదు ఇష్టాను గచ్చాను నేను కూర్చున్నానా వెడుతున్నాను కూడా నాకు అవసరం లేదు ఈ రకమైన స్థితిలో నేను కేవలం అహమాసే నేను లేనుగానే ఉంటున్నాను నేను నేనుగా ఉన్నప్పుడు యథాస్థంగానే ఉంటున్నాను అమ్మ చెప్తున్నా ఎరుకతోనే ఎరుక లేకుండా ఎప్పుడు లేదు అనే ఇది అవునమ్మాదమ్మాద కాబట్టి అహమాసే యథా సుఖం నాకు నేను నిద్రపోతున్నాను కలవకన్నాను నిద్రపోతున్నాను కాబట్టి నాకేదో హాని లేదు నేను కలవక అనుకున్నాను నిద్రపోతున్నాను కాబట్టి నాకేదో ఆన్ లేదు నేనేదో ప్రయత్నిస్తున్నాను నేను ఏదో పొందుతున్నా అంతకంటా లేదు నాకు వృద్ధి ఉంది నాకు క్షయం ఉంది భావన అంతకంటా లేదు వీటన్నిటిని వదిలివేసినప్పుడు ఇవి రెండు కూడా లేనప్పుడు నేను ఎప్పుడు సురంగానే ఉంటున్నాను కాబట్టి అక్కడ ఉన్న స్థితి అది శరీరానికా మనసుకా నాకాధి కూడా కాదు కాని స్థితి మనసుకి బుద్ధి కాదని చెప్తాను కాకుండా అంటే నాకు తెలియబడే స్థితి ఉంది కదా ఇప్పుడు అది కూడా అవునమ్మాసారి చెప్తామండిపోతున్నాను లేదా నేను ప్రయత్నం చేస్తున్నాను పొందుతున్నాను లేదా నేను నశిస్తున్నా వృద్ధి పొందుతున్నాను క్షేమ పొందుతున్నాను ఇలాంటి ద్వందాలు ఏమి వదిలే చెప్పుడు జరుగుతున్నది నాకు నేను కాదు నేను నాకు కంటే మూలం మూడవది అది కాదు నేను నాకు జరుగుతున్న దాని అనే దానికంటే మూడో దానికి కూడా కాదు మూలం అంటారు మూడోది మూలం అని చెప్ప ఎప్పుడు చల్లం లేదు కాబట్టి నేను నేను చూసే ఈ జగత్తు నిద్రలేస్తే కనిపిస్తున్నాయి రెండు నేను ఎప్పుడు నాతో పాటు జగత్తు వచ్చింది నేను నేను నిద్రలోకి వెళ్తే నాతో పాటు జగత్తు మాయమైపోయింది కానీ ఎప్పుడు ఉన్న మూలం మూలం అని మీరు చెప్పిన మాటలు పెట్టుకుంటే అది ఎప్పుడు ఉంది కాబట్టి అనేది ఎప్పుడు తెలుస్తుంది కాబట్టి ఆ ఎరుక ఉందా లేదా అనేది ఆ ఎరుకతో ఉన్నోర్జహ్ నియమం అనేటువంటిది ఇవన్నీ కూడా అనిత్యం అని చెప్పేసి అర్థం చేసుకుని ఈ లోకం అంతా కూడా అనిత్యం చెప్పేసి అర్థం చేసుకుని శుభాశుభే విహాయ ఈ మంచి జడ్డుగా రెండు వదిలేసి అస్మాత్ ఆ మాసం దానివల్ల నేను సుఖంగానే ఉన్నాను అంటే ఇక్కడ ఈ భావాల యొక్క స్వరూపం ఏడు శ్లోకాల యొక్క స్వరూపం ఏంటంటే ఎప్పుడైతే ఆ ఏర్పడుతుందో ద్వంద్వ వల్ల దుఃఖం ఏర్పడుతుంది ఎప్పుడైతే ద్వంద్వ ఉండదు అని తెలుసుకుంటాడు ద్వంద్వ ఉన్నా ద్వంద్వంగానే ఉంటుందని ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు అప్పుడు దానివల్ల అతను ఎప్పుడు కూడా సుఖంగానే ఉంటాడు కాబట్టి ఆ మానసిక స్థితిని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ ప్రయత్నం కూడా అక్షన్ లేదంటే అందుకే ఆ మానసిక స్థితి ప్రయత్నం ద్వారా పొందేది కాదండి ప్రయత్నం లేకుండా పొందటం అనేది అర్థం కావట్లేదు సహజ స్థితిలో ఉండడం అనేది భగవాన్ చెప్తారు ఆ మాట కరెక్ట్ కానీ మరి ఇప్పుడు విచారణో లేకపోతే ఇంకోటి ఉందనో అమ్మ ఉంటుంది కదా నీకు అది తోచినప్పుడే కదా నాన్న నువ్వు నీ ప్రయత్నం జరుగుతుంది అంటుంది ఎట్లా తీసుకున్నా లోపల ఒక ప్రయత్నం అంటే కనీసం ఒక ఆలోచన రావటం అన్న ఉందిగా ఇదేదో ఉంది అనే ఆలోచన లేకపోతే నేను అట్లా ఎందుకు లేనో ఏదో ఒక ఆలోచన రావటం అనేది ఒకటి కదా ప్రయత్నం ప్రయత్నం లేని నాకు అర్థం కాదు అంటే ప్రయత్నం లేని అర్థం కాదు ఉన్నాము భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది భూమి మన తన వైపు ఆకర్షిస్తోంది అలాగే సూర్యుడు మన తన వైపు ఆకర్షిస్తున్నాడు సూర్యుడు ఆకర్షించడం ప్రాణం భూమి వైపు ఆకర్షించడం అపానం ఇది రెండు ఒక్కటే అర్థం చేసుకున్నప్పుడు ఆ స్థితికి మనం ఏ స్పందన మనం ఇవ్వం తన మూలం వైపు తను వెళ్ళటం అనేది సహజంగా సృష్టిలో ఉంది అనుభవం కాదు ఎందుకంటే ఇప్పుడు నిజమే అయి అంటే నేను వాదిస్తున్నాను అనుకోకండి ఎందుకంటే మాట్లాడుతూ మూడు సివిలు ఉంటాయమ్మా ఒకటి దేహము ఒకటి సృష్టి ఇంకోటి మూలము ఈ మూడింటిని సమన్వయం చేసుకున్నప్పుడే నీకు సరి అయిన అవగాహన వస్తుంది నువ్వు ఏ వైపు దృష్టి పెట్టినా ఇంట్లో ఏదో ఒక దాని దృష్టి పెడితే సరి అయిన అవగాహన రాదు అని వందల మూడు రోజులు పెట్టినా మాట్లాడటం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ దేహం ప్రాముఖ్యత ఇచ్చి దేహం భ్రాంతిగా నిర్వహణ అవుతున్నాను అనుకోవడము ఈ సృష్టి అంతా అధికారము అనిత్యము అని అనుకోవడము పొరపాటే ఈ మూలం నుంచి వచ్చింది ఇది లెస్ట్ గా అది సమిష్టి అనేటువంటిది అని చెప్పేసి అనుకోవడము పొరపాటే ఈ మూడు తెలిసిన్నప్పుడే ఒక స్థితి ఉంటుంది తెలియబడితే తెలిసేది అంటుందమ్మా అంతే తెలియబడితే తెలిసేది నిజమే అది కరెక్ట్ మీ ప్రయత్నాలు లేవు తెలియబడితే అని క్లియర్ గా చెప్పారు అక్కడ అవును అంటే అక్కడ ప్రతిదీ సిద్ధమైన వస్తుంది సిద్ధమైన వస్తుంది కాదని అంటే నా విషయంలో నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు నాకు ఇంత ఆలోచన రాబట్టి కదా అనిపిస్తోంది అంటే అంటే ఇది ఆ ప్రేరణ ఆవిడ అక్కడ నుంచి వచ్చింది ఇప్పుడు నాకు అక్కడ నుంచి వచ్చిందా కూడా సమాధానం ఎందుకంటే ఎప్పుడైతే అక్కడే వచ్చిందన్నప్పుడు అదే అంటున్నాను ఆ భిన్నం కాదనేది కన్ఫర్మ్ చేసుకోవటమే కానీ ఇది నువ్వు కాకుండా లేవు కాకపోతే అయ్యున్నాననేది ఒకసారి అవర్లేదు అనేది ఒకసారి ఫిఫ్టీ ట్వంటీ సెవెంటీ ట్వంటీ థర్టీ ఈ టైప్ లో నడుస్తుంటే ఒకసారి నిర్వచింపబడినటువంటి శరీరంగా ఉన్నప్పుడు ఇవన్నీ తప్ప కూడా అమ్మే చెప్పారు అమ్మ వాటి పూర్తి కూడా పూర్తిగా చెప్పారు అసలు ఈ సబ్జెక్ట్ వైజ్ గా వర్గీకరించి అమ్మ జీవితం మహోదాన్ని క్లియర్ గా రాసినట్లయితే ఎన్ని అంశాలున్నాయో వాటిలో అమ్మ టచ్ చేయని అంశం లేదు జీవితంలో కూరగాయ పడ్డ దగ్గర నుంచి మహత్త వరకు అన్ని టచ్ చేశారు అవునా కదా టచ్ చేయబడిన అంశం లేదు మొత్తం యావత్ విశ్వం అంతా కూడా టచ్ అయింది విశ్వాన్ని అర్థం చేస్తున్నా కూడా ఆమె ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రయత్నంలో ఎన్ని స్థితిని తీసుకెళ్లారో తెలుసా అమ్మా అందులో అది మరింతమంది గుర్తిస్తారో లేదో నాకు తెలియదు కానీ చెప్పేసి అర్థం అవుతుంది అంటే మీరు చేసిన విచారణ అట్లా చూడటం అది మీరు మీరు చెప్తుంటే అర్థం ఎంతవరకు రహస్యాలని కూడా ఒక వాక్యంలో చెప్పేసారమ్మా పె ము అంటే మీ దగ్గర నా దగ్గర డిఫరెంట్ గా ఉందేట్ చెప్పి చెప్తాను హైదరాబాద్ ట్రస్ట్ హైదరాబాద్ పబ్లిషింగ్ వాళ్ళది చూడండి అవును చీకెట్టు పోగొట్టిన దానికి ఇందుట్లో ఇది ఉందన్నయ్య ఈ మాట ఉంది యాభై ఎనిమిదవ ఇక్కడ తాతగారు నాకు తేలు కనపడలేదే అంటే తేలు గురించిన ఇది ఉంది తర్వాత యాభై తొమ్మిదో పేజీలో ఉంది నేరపతి అవును మండలాల తర్వాత సూర్య చంద్ర మండలాల తర్వాత కూడా ఆకాశం ఉన్నట్టు దూరంగా ఉన్న ఆకృతి లేని ప్రదేశం అంతా ఆకాశం గానే ఆకాశం అంటే కంటికి కనపడేది చేతికి అందనిది ఇదే ఆకాశం అంటే అవకాశం ఎట్లా అంటే చెప్తారు చంద్రుడు అగ్ని లేదో ఇక్కడ చెప్తాడు క్షరము అక్షరముగా అనేది పురుషోత్త పరబ్రహ్మం అనేది కూడా అదేగా పరబ్రహ్మ పరమాత్మే చిరాహృత అంటాడు పరమాత్మ ఉదాహరింపబడుతోంది అంటాడు ఉదాహరింపబడుతోంది అంటున్నాడు తప్ప అవున చెప్పడం మూడు లేవు గుణాలు గుణరహితం అయ్యేది కూడా ఇక్కడ గుణాలు లేకుండా పోయేది అంత మస్తు ఇవన్నీ ఎంతమంది బట్టి ఉంటారమ్మా అవును ఈ అంత దూరంగా వెళ్ళదు కానీ ఆలోచన ఇప్పుడు అది అనుభవం ఏదో రూపంలో నీకు అనుభవంలో తెలిస్తేనే నీ బుద్ధి మనసు అందటం ఉంటుంది అమ్మ అది అందితేనే తప్పు దాన్ని అందుకోలేరు వదిలిపెట్టాలి వదిలిపెట్టకూడదు అనుకున్నా బ్రహ్మమే ఆ రకంగా ద్వంద్వ ఏ రూపంలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీకు ఎప్పుడూ కొంత ఇబ్బంది పడుతూనే ఉంటావు ఇబ్బంది పడుతూనే ఉంటావు కాబట్టి ఆ ద్వంద్వరహితమైన స్థితి నిర్దంద్వమైన స్థితిలో ఉండాలి అని చెప్పేసి ఇది చెప్తుంది ఈ ప్రకరణం కొన్ని చెప్పిన ఆ విషయాల పాయింట్ లో అర్థం ఏమైపోతుంది అర్థమైనా అవ్వగలిగారా ఉండదు రెండు లేకుండా ఉండదు అంతవరకు తీసుకోవడంలో ఎప్పుడు ఒక గుర్తు పెట్టుకోండి అమ్మా మీరెప్పుడైతే మూలాన్ని ఆలోచిస్తారో దానికంటా మీరు వేరుగా లేరు ఆ నేను ఆలోచిస్తున్నాననేది కూడా మూలాల్లో భాగమే గుర్తు అమ్మ చెప్పినట్టు అనుకుంటే అయిపోతావు అన్నమాట ఇప్పుడు ఏమిటంటే ఒక టైం స్కేల్ లో వంద అమ్మ వచ్చారు అమ్మ కూడా ఒక పాయింట్లో ఉండరు అది కూడా బ్రహ్మతత్వంలో భాగమైదా ఇప్పుడు అమ్మ చెప్పింది ఆకార లేదు కాబట్టి రావటం అంటూ వచ్చింది వచ్చింది కాబట్టి పోవటం అంటూ ఉంది అండి అంతే అంతా అయిపోయింది కాబట్టి ఆ రకమైన అర్థం చేస్తున్న ఆకారంగా వచ్చింది ఆకారంగా వచ్చింది కాబట్టి వెళ్ళిపోయింది అండి అదే మరి చెప్తారమ్మ కాబట్టి ఆ ఎంత అవ్యర్తమైతే సంబంధాన్ని అర్థం చేస్తున్నప్పుడు కర్మసన్యాసం మోక్ష సన్యాసం చెప్పి ఇప్పుడు అసలు నువ్వే లేవు ఉన్నది ఒకటి ఎప్పుడు కదలకుండా ఏమీ లేనిది అన్నది మూడు చాప్టర్లు పాస్ట్ మూడు చాప్టర్లలో జరిగింది మోక్షం పొందడానికంటే ఏమీ లేదు ఎందుకంటే ఇంకే పొందే వస్తువు అంటూ ఏం లేదు ఎప్పుడు నువ్వు అదయ్యే ఉన్నప్పుడు పొందేదే ఉంది అని కన్క్లూజన్తో ఇక్కడ కాపా అమ్మ కూడా నువ్వు అది కాకపోతే కదా మీరు బ్రహ్మలు కాకపోతే కదా అని కాకపోతే ఏంటంటే ఇది తెలుసుకోవటం అనే ప్రయత్నం కనిపిస్తోంది కాబట్టి చెయ్యటం అంటూ ఏదో ఉందనేది ఎంతసేపు కొట్టుకుంటాం అక్కడికి వస్తుంది పని ఇప్పుడు మీరు అంటే వేరుగా అంటలేదని గారిని చెప్తున్నాం మీరున్నారు ఇప్పుడు మళ్ళీ పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పడం క్లాస్ చెప్పడం అని చెప్తున్నారు కదా చెప్పంటే మళ్ళీ ప్రయత్నం ఉందిగా మరి అక్కడ లేదు వాళ్ళకి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి వస్తుంది అని ఊరుకోవటం లేదు ప్రయత్నం కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ అంటే ఈ కదిలితే కదిలించటమే వాడు వాడు నడిపించినట్టు నడుస్తున్నాను అనుకోని అమ్మ మాటకి సరిపోతుంది కాబట్టి సాధనే అప్పుడు అన్నయ్య సాధనే లేదు అనే కంటే ఏది అనిపిస్తే అది చెయ్యని అమ్మ మాట తీసుకోవడం కరెక్ట్ ఎందుకంటే అసలు సాధనే లేదు మనం చేయాల్సింది ఏం లేదు అనుకుంటే కుదరట్ల అక్కడ సరిపోవాలి చెప్పాల్సి వాళ్ళకి చెప్పాల్సింది రెండు స్థితులుంటే మానసిక స్థిగులు ఇప్పుడు ఒక శిశువు నడవలేకముడు నడక నేర్చుకునేటప్పుడు నేను నేర్చుకుంటున్నాను నేర్చుకోడు కానీ నడవడం వచ్చినవాడు దెబ్బ తగిలి కాలో చెయ్యి దెబ్బ కాలికి దెబ్బ తగిలి నడవలేకపోతుంటే నేను నడవలేకపోతున్నాను తెలుస్తాను ఎలా గమనించారా మీరు శిశువు కానీ కాలు సమస్య చెప్పండి నాకు అంతటం మీరు చెప్పండి మీరు ఎట్లా చెప్పారు బాల్యం నుంచి ఎట్లా ఉంది ఆ మనస్థితి స్థితి ఏమీ లేదు ఊరికే సర్వసమన్వయ స్థితిలో ఉన్నాడు అప్పటికి వాడికి ఏదనిపించినా చేసాడు చేయగలని కూర్చుంటున్నాడు అంతవరకు గమ్యం లేదు ప్రయత్నం లేదు అక్కడ సంకల్పం లేదు ఎప్పుడైతే సంకల్పం ప్రయత్నం వచ్చిందో ద్వంద్వ వచ్చింది ద్వంద్వ వచ్చిందా నీ చేయగలుగుతున్నా చేయలేకపోతున్నా వస్తుంది పిల్లాడు కూడా ఒకసారి అది అమ్మా అన్నయ్య అంటే ఏం లేదు తీసుకుంటాడు తల్లి తాగడం మొదలు పెట్టాడు కొంచెం లెక్క రెండు అడుగు లెస్ కింద అడుగులు అడుగులు వేయనప్పుడు నేను వేయలేకపోతున్నానే అనుకోడు అడుగులు వేస్తున్నప్పుడు వేస్తున్నాడు అదే ఒక అదే వచ్చిన తర్వాత జబ్బు దగ్గరప్పుడు నేను నేను కూర్చోలేకపోతున్నా అంటాడు అవునా ఇక్కడ నేను వస్తుంది అహం వస్తుంది ఇక్కడ అక్కడేమో అక్కడ అక్కడ సింటే అక్కడ శక్తి ఉన్నా వ్యక్తం కావటం శక్తి ఉండి వ్యక్తం అవుతుంది ఇదే సంఘటన ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నానమ్మా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లవాడిని ఒక తీసుకెళ్తున్నాను రెండేళ్ల పిల్లవాడు ఇంకా ఒక్క వయసు పిల్లవాడు శిశువు ఆ శిశువుతో పాటు శిశువు తల్లి అమ్మమ్మ ఇన్ని ముగ్గురు ఉన్నారు తల్లి అమ్మమ్మ పిన్ని ముగ్గురు ఉన్నారు ఆ శిశువు ఏడుస్తున్నాడు వాళ్ళకి ఏడుగు ఆపడం వాళ్ళ తరం కాలే నేను జాగ్రత్తగా గమనిస్తున్నా జరుగుతున్నది ఏమిటండి అతని శరీరం ఉంది కానీ అని చెప్పలేకపోతుంది శక్తి ఉంది కానీ అది చెప్పలేకపోతుంది కథలికి ఉంది కానీ దాని స్వరూపం దానికి అర్థం అవడం లేదు ఆ రకమైన వాళ్ళు కింది వీళ్ళకి తెలియదు కాబట్టి పిల్లాడు ఏడుస్తున్నాడు ఉంటారు కానీ ఆ పిల్లాడు చెప్తూ ఆడనుకోలేకపోతున్నాడు అర్థమైందమ్మా ఈ సమయంలోనే ఈ అమ్మాయి ఒక అమ్మాయి బాత్రూమ్ కింది అమ్మాయి నీళ్లు బ్యాగి మార్చిని మార్చింది ఇలా మార్చారు ఆ పిల్లాడి ఏడుపు మాత్రం ఆపలేదు నేను గంట సేపు ఇది చేశా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా అలాగా అదే కూర్చున్నా ఎదురుగా సీట్లో వాడు కూర్చున్నారు కూర్చున్నా జన్మభూమి ఎక్స్ప్రెస్ అదే అబ్జర్వ్ చేస్తున్నా ఇక్కడ ఏం జరుగుతుంది చైతన్య ఉంది చెట్టుంది దగ్గర రాసింది శూన్య ఉంది ఈ నాలుగింట్లో సమన్వయం కొద్ది లేదు బయటకు రావడం అది బయటకు వస్తున్న స్థితి వీళ్ళు సహజంగా దూరం అయ్యారు ఈ ముగ్గ ఈ ముగ్గురు అసహజ స్థితిలో ఉన్నారు వాడు సహజ స్థితిలో ఉన్నారు ఆ భావం అర్థం చేసుకోలేకపోతున్నారు అర్థమైంది అమ్మా ఇది మామూలుగా అందరి కదా నేను చిన్న ఉదాహరణ సుబ్బారావు గారు అంటే అమ్మ మామగారు బామగారు మాట అంటారు ఈ పిల్లలు ఎప్పుడైనా దగ్గర కూర్చోబెట్టుకు మాట్లాడారా అని అనుకుంటారు అడిగితే ఆ మాట్లాడి మాట్లాడు అయినా మాకు అంతే కదా అవునా అవును అవునా కదా అవును అంటారు అలాగే అన్నపూర్ణ గారు ఇంకొక ఆయన మీ అమ్మాయి అక్కడ మండపం మాట్లాడుకోదంటే అన్నం బిడ్డ మీద అడగే అమ్మాయి అక్కడ ఎలా మాట్లాడుతుంది అంటారు అవునా ఇవన్నీ అమ్మ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అయినా అవి రికార్డ్ అయ్యాయిగా ఇదే రకమైన స్థితి మన జీవితంలో కూడా మన ఇంట్లో కూడా జరిగిందిగా అది సమన్వయం చేసుకున్నప్పుడు మనకేమవుతుంది అక్కడ అన్ని చోట్ల కూడా రెండే స్థితిలు ఉన్నాయి సహజ స్థితి సహజ సహజం స్థితి సహజము కాని స్థితిలో ఉండేవాడు సహజ స్థితిని అర్థం చేసుకోలేదు సహజ స్థితిలో ఉండే పని ఏమిటో సహజ స్థితిలో నిర్వహించలేదు ఈ రెండో తప్ప వేరే తెలియదు పూర్తిగా అర్థం అవుతుంది మనం చేసే ప్రయత్నాలను కూడా అసహజ అసహజమైన అర్థం అవుతుందో అప్పుడు సహజమైనటువంటి ఎవరికి వాళ్ళు పొందాల్సిన తప్ప మనం చెప్పేది కాదు అని అర్థం అవుతుంది అంటే ఇక్కడ ఏమనిపించింది అంటే మన మీరన్న మాట మీద ఆగింది యాక్చువల్లీ మీరు చెప్తున్నప్పుడు అమ్మ నా మనసు మీ మనసు ఒకటైతే అప్పుడు మాటతో అవసరం లేదు అంటుంది అంటే నువ్వు ఆ పిల్లాడికి తల్లికి మానసిక సంబంధమే ఉంటుంది మామూలుగా అయితే అసలు తల్లికి పిల్లాడి కాదు తెలియాలి తెలియట్లేదు అంటే మీరన్నట్టు దాంట్లో వాడు సహజంగా వాడు వ్యక్తపరిచిన భాష వీళ్ళకి అర్థం కావట్ల ఎందుకంటే వీళ్ళు వీళ్ళ గుణాలు వీళ్ళ స్వభావాలు పనిచేసి వీటిగా సమన్వయం చేసుకుని వాళ్ళు వాడిని ఆలోచిస్తున్నారు అది అయి ఉంటుందేమో ఇది అయి అది వాడి సరిపోక వాడు ఏడు పాపట్లేదు అవును అంటే ఆ సహజ స్వభావంలోకి వీళ్ళు ఎలా లేకపోతున్నారు అదే అవును ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన అర్థం చేసుకోలేకపోవడం కూడా ఇట్లాగే ఉంటుంది అన్నయ్య అంటే అంతే కదా ఇప్పుడు బయట అంటే అక్కడ దానికి సరిపడి అమ్మన్నట్టు పంచభూతాలతో అన్ని ఏర్పడ్డా ఒక ఈక్వేషన్ మారుతాయి అక్కడ ప్రపోర్షన్స్ మారినప్పుడు అది అది ఏర్పడుతుంది అంటుంది అట్లా ఇప్పుడు మీరు అంటే మీరు సంస్కారాలు కలిస్తే వ్యతిరేకం అదే ఇప్పుడు అట్లా మా ద మాట్లాడుకుంటున్నాం మనకెందుకు కలుస్తుంది అంటే ఇంకా జాతకాలు పక్కకు పెట్టండి ఇట్లా చూస్తే ఇప్పుడు ఇక్కడ సరిపోయింది కాబట్టి మనం మాట్లాడుకోగలుగుతున్నాం మాట్లాడుకోవాలి అది కూడా ఒక దాంట్లో కలిసినట్టు ఇంకో దాంట్లో కలవదు మళ్ళీ కూడా కలవదు ఎందుకంటే అందరూ ఒకటి కాబట్టి ఆ ప్రపోషన్స్ ఎప్పుడు సమానంగా ఉండవు కాబట్టి ఏ రెండిట్లోనూ దాని లక్షణం భిన్నత్వంలో ఏకత్వం ఇది అదే ఎందుకంటే ఉంగరం చేసినా అదే అట్లాంటి ఉంగరమే మళ్ళీ ఇంకోసారి చేయించలేము మనిషి పోతే అవును అంటుందమ్మా ఈ మనిషి పోతే మళ్ళీ అట్లాంటి మనిషిని మళ్ళీ మనం పుట్టించలేం కదా అంతదాకా ఎందుకు అదే ఉంగరం అంటే అక్కడ ఆ ప్రపోర్షన్ లో ఆ వేడిలోనూ దాని పదార్థంలోనూ తేడా చిన్న పాయింట్ జీరో జీరో పర్సెంట్ తేడా వచ్చినా వచ్చినట్టేగా వచ్చినట్టేగా అదే అందుకని ఏ రెండు కూడా ఒకటిగా ఉంటాయని అనుకోకూడదు కానీ వాటికి మూలంగా ఉన్నది ఎప్పుడు ఒకటిగా ఉంటుంది అనుకోవాలి అసలు భిన్నత్వంతో ఉన్న దాంట్లో నుంచి పరమాత్మతత్వాన్ని చూడటమే చరమం అంతేమ్మా అంతే పరమాత్మతత్వం అదే అదే అంటున్నా భిన్నత్వం కూడా మూలమే ఉంది అనుకోండి అంటే ఇది నిన్న అన్నది చూశాను దాంట్లో అన్నది అనిపిస్తున్నారు కానీ వీళ్ళందరిలో ఉన్నది నేనని అనిపిస్తున్నది ఒక వస్తువుని చూడగానే దీని మూలం ఏదో గుర్తొస్తే అప్పుడు నువ్వు సహజంగా ఉన్నట్టు వస్తువుగా కనిపించకుండా ముందు మూలం కనిపించి వస్తువు తెలియాలి నీకు మూలం కనిపించాలంటే ముందు నువ్వు దాంతో తాదాత్మిక చెందితే మూలంతో తాదాత్మిక మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఇక్కడ సరిపోయింది నా దగ్గర కూర్చుంటామ అంటే నాకు నాన్న దాతమ్మ వీళ్ళందరూ ఉన్నారు అని వాడు గుర్తు లేనప్పుడు నేను వస్తానులేని గుర్తు లేనప్పుడు రానవసరమే లేదు అండి ఎక్కడున్నప్పటిగానే ఉంటుంది అంత అయిపోయింది అమ్మా కలిసి మౌలాలు కూడా ఇదే మాట అంటారు ఇప్పుడు నువ్వు అంతా నువ్వే ఉన్నావు అని తెలిసింది కాబట్టి చిదంబర చిన్న మాట అంటుంది ఇది కాదు అన్నీ మూలం నీకు ఒక్కసారి అర్థమైతే నీ అనుభవంలోకి వస్తే తప్ప అసలు ఉన్నది ఏంటో నీకు తెలిస్తే తప్ప దాన్ని పట్టుకోవడం అనేది ఒకసారి ఎవరికైనా అది ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ఉంది ఇంకంతా అవును అవును సమయం వస్తుందాహమ్మాట వచ్చి ఆగిపోయింది మళ్ళీ బాలు మొదటిగా వచ్చి అమ్మ చెప్పినట్టు భూమి కుంట్రంగా ఉంటున్నాం అని మళ్ళీ అక్కడికి వచ్చి ఆగిపోయింది ప్రయత్నాలు లేవు లేదా uh,